శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యుద్యమా అస్మాచార్యపర్యంతం వందే గురుపరంపరా సహనామవతు సహనౌ భునత్తు సహ వీయంకరవహై ఏజస్వినీతమస్తుహై ఓం శాంతి శాంతి శాంతి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవిష ి శాంతి శాంతి ఈ మంత్రంలో ఓం అనేది ఈశ్వరుని యొక్క నామములలో కల్లా అత్యంత శ్రేష్టమైనది పరమ మంగళ నామము సాధారణంగా మానవుని యొక్క మనస్సు ఎలా పనిచేస్తుందంటే సరళం నా రోచతే కఠినం నా పచ్చే ఇది మిగతా క్లాసులో అనుకున్నాం తేలిగ్గా ఉంటే రుచించదు కఠినమైతే జీర్ణించదు అన్నట్టుగా సరళమైన దాని ఎందు మనస్సుకి ఉత్సాహం ఉండదు కఠినంగా చాలా జటిలంగా కఠినమండంగా అంటే జటిలంగా కాంప్లెక్స్గా తయారు పెట్టుకోవటమే మనస్సు యొక్క స్వభావం అంచేతనే ఈశ్వరుని యొక్క నామములు రకరకాలుగా ఏవేమో పేర్లు అలా అలా అలా అలా విస్తరించుకుంటూ పోవడం అన్నది అది మనస్సు యొక్క లక్షణం కానీ వాస్తవంలో ఈశ్వరుని యొక్క నామము అంటే ఓ అది ఈశ్వరుని యొక్క నామం ఈశ్వరుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూనే మనస్సులో ఉండే సంకల్ప వికల్పాలన్నీ కూడా శాంతిస్తాయి ఎప్పుడైతే మనసో హ్యమనీ భావే బ్రహ్మ సంపద్యతే తదా మనస్సు మనస్సు కాకుండా అయిపోతే మైండ్ బికమ్స్ నో మైండ్ వాట్ రిమైన్స్ ఈజ్ బ్రహ్మ కాబట్టి ఓంకారము అటువంటి నామము మనస్సుని అమనీభావం వైపుకి పరమాత్మ నిష్ఠ వైపుకి తీసుకువెళ్ళేటువంటి దివ్యమైన నామము ఓంకారము పరమ మంగళనామము ఆ నామంతో మంత్రం ప్రారంభమైనది తర్వాత పూర్ణమత అని మంత్రం ఇప్పుడు మంత్రవ్యాఖ్య ఈ మంత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఇది ఒక గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నా ఎందుకంటే ఎప్పుడు చెప్తూనే ఉంటాం మంత్రం దాని అర్థం మాత్రం సరిగ్గా చూడకుండగా అయితే నేను స్థూలంగా ఎప్పుడో ఒకసారి చెప్పి నాకు సరిగ్గా గుర్తు కానీ ఇప్పుడు విస్తారంగా చూసేటువంటి అవకాశం తర్వాత నేను ఈవేళ ఉదయం ఈ మూడో వాల్యూలో ఉన్న ఆ పా పోర్షన్ ఈ భాష్యం నాకేమనిపించిందంటే అది బాగా తయారైందేమో అని అనిపించింది నా మటుకి నాకే సంతోషం అనిపించింది మీరేమనుకోకండి నేను ఇలా అన్నానని అక్కడ వ్యాఖ్యానం చూసినట్లయితే అంత సుస్పష్టంగా ఏది విడిచిపెట్టకుండగా చక్కగా వివరణగా ఉందని నాకు అనిపించింది మీరు గమనించండి ఇప్పుడు చూద్దాము సో పూర్ణ మదహ అని అంటే మంత్రంలో ఉన్న ఒక రెండు పదాలని అక్కడ పెట్టారు దీని మీద మేము వివరణ ఇవ్వబోతున్నాము అని అర్థం ముందు పూర్ణం అనే పదానికి వివరణిస్తున్నారు పూర్ణం నాకు పశ్చివ్యామృత్తం వ్యాపి ఇచ్చేతత్ పూర్ణం అంటే దేని నుండైనా సరే విడిపోనిది దాన్ని పూర్ణం అంటారు దేని నుండి విడిపోదు ఇప్పుడు ఉదాహరణకి ఆభరణ ప్రపంచంలో బంగారము పూర్ణము ఎందుకంటే ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి అది ఇతర ఆభరణములన్నింటి నుండి విడిపోయి ఉంటుంది సపరేట్గా ఉంటుంది అలాగే మిగతా ఆభరణాలన్నీ కూడా ఆ ప్రతి ఆభరణము ఇతర ఆభరణముల నుండి విడిపోయి సపరేట్గా ఉంటుంది ఐసోలేటెడ్గా ఉంటుంది విడిపోయి ఉంటుంది ఇంకా వేరే ఇంకా విడిపోయి అన్నదానికి వేరే వ్యాఖ్యానమైన ఒక్కర్లా అలా సపరేట్గా ఉంటుంది కానీ బంగారం దేని నుండి విడిపోతుంది నెక్లెస్ నుంచి విడిగా ఉంటుందా ఉండదు కర్ణాభరణం నుంచి విడిగా ఉంటుందా ఉండదు ఏ ఆభరణ నుంచి కూడా అది విడిపోయి ఉండదు నా వ్యావృత్తం దేనికి నుండి విడిపోలేదు దాన్నే ఇంకో భాషలో చెప్పాలంటే వ్యాపి సర్వమునందు వ్యాపించి ఉంటుంది ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి అదేమీ వ్యాపించి ఉండదు తనకి మాత్రమే పరిమితమై ఉంటుంది వేరే బంగారము సర్వమునందు వ్యాపించి ఉంటుంది అది పూర్ణం కాబట్టి మనము హృదయము పూర్ణంగా ఉండాలి మన ఎరుక పూర్ణంగా ఉండాలి దాన్ని అలా మొక్కలు మొక్కల కింద చేసుకోకుండా జాగ్రత్త అది ముందునే మై మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ అన్నారు మీ అండ్ మై ఫ్యామిలీ ఇప్పుడు ఆరంభంలో అలా ఉంటుంది ఆరంభంలో మీ ఇప్పుడు మీ ఉంటాడు ఏదో యూనివర్సిటీలో ఏదో చదువుతూ ఉంటాడు యూనివర్సిటీ అయిన తర్వాత ఉద్యోగం చేస్తూ ఉంటాడు తల్లిదండ్రులు తల్లిదండ్రులతోటి మీరు ఎప్పుడైతే పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చాయో అప్పటికే తల్లిదండ్రులతో ఆ బ్రేక్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా మీరు దాన్ని అలా మెయింటైన్ చేసుకోవడమే తప్ప అది అది ఒక స్థాయి దాటి ఇంకా అది పెరగదు అక్కడ బ్రేక్ కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే తల్లిదండ్రులు గౌరవం ఉంటుంది మర్యాద ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది తప్ప ఇక మీలో తల్లిదండ్రులు ఉండరు అహంప్రత్యయంలో తల్లిదండ్రులు ఉండరు తల్లిదండ్రులు వేయడానికి కొంత రెస్పెక్టే ఉంటుంది అంటే వాళ్ళకి ఏదైనా సర్వీస్ ఎప్పుడైనా చేయడానికి అభ్యంతరం ఉండదు ఏదైనా కొంత ధనం ఇవ్వడానికి కూడా అభ్యంతరం ఉండదు అంటే ఆ రకంగానే ఉంటుంది మానవ స్వభావం ఉంటుంది మీ వాడు ఉంటాడు తల్లిదండ్రులు దూరంగా ఉంటారు వీడు నిలిచి ఉంటాడు ఫిజికల్గా దూరంగా ఉండడమే కాదు మానసికంగా కూడా దూరంగా ఉంటాం ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేశాను నాన్నగారు ఇప్పుడు వస్తాయంటే సరిపోయాడు ఇంకా అందకంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సో ఫిజికల్గా సైకలాజికల్గా ఆ బ్రేక్ వచ్చేస్తుంది కానీ ఇది నాట్ స్టాప్ ఇట్ అప్పుడు మీ ఆ మీ ఒంటరిగా ఉంటాడు వీడు ఐసోలేటెడ్గా ఉంటాడు అప్పుడు హీ గెట్స్ మ్యారీడ్ అప్పుడు మై ఫ్యామిలీ Me and my wife. And then that becomes me and my family. To begin with, me and my wife, and then me and my family. Akkada varu fixaita. Vaka guru. Psychological that. That becomes a syndrome. Swami Ranganathananda itwad mahatma nandaru denu medu vyakkhyananjasehara. Bharata deshanlo unde jenu lo, me and my family syndrome lo unttaru. మీ అండ్ మై సొసైటీ మీ అండ్ మై కంట్రీ అనేసి దాంట్లోకి రాదు మీ అండ్ మై కమ్యూనిటీలోకి కూడా రాదు ఎంతసేపు మీ అండ్ మై కంట్రీ అది ఒక సిండ్రోమ్ అంటే ఒక మానసికమైన బలహీనత సో అదే అపూర్ణత్వము ఫిజిక ఫిజికల్గా చేయాల్సిందే ఉండదు దాంట్లో దోషం ఏమిటంటే దాంట్లో తెలివి తప్పు ఏమంటే నేను నా భార్యని నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నా భా నా ఫ్యామిలీ నేను అనుకుంటున్నాను అది ప్రేమ నుంచి వచ్చింది అని అనుకుంటాను మీ అండ్ ఫై ఇది ప్రేమ నుంచి వచ్చింది అని అనుకుంటా ఇది ప్రేమ నుంచి రాలేదు ఎప్పుడు కూడా ప్రేమ వ్యాపకంగా ఉంటుంది ప్రేమ సంకోచ రూపంగా ఉండదు అది ప్రేమ యొక్క లక్షణమే కాదు ప్రేమ విడదీయదు ప్రేమ కలుపుతుంది విడదీస్తుంది అంటే అది ప్రేమ కాదు ప్రేమలా అనిపిస్తుంది కొంత ప్రేమ కూడా ఉంటుందో కొంత ప్రేమ పాలు అసలు ఉండదని నేను అన్నా అది శుద్ధమైన ప్రేమ కాదు అది ఆసక్తి అది చాలా రూపంగా ఉంటుంది అంచేతనే ఆసక్తిలో కొంత ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఉంటుంది ఎందుకంటే అది అది ప్రేమ అయితే ఎక్స్ప్లాయిటేషన్ ఉండదు సర్వింగే ఉంటుంది అది ప్రేమ కాదు కదా పూర్తిగాను ఏదో కొద్దిగా ఉన్నా అది ఆసక్తి అయిన కారణంగా కొంత ఎక్స్ప్లాయిట్ చేసే లక్షణం ఉంటుంది అందుచేతనే భర్త భార్యను ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు భార్య కూడా భర్తను ఎక్స్ప్లాయిట్ చేశాడు సైకలాజికల్గా ఫిజికల్గా ఎలాగో ఉంటుంది సైకలాజికల్గా సో They mutually exploit each other. Mutually depend upon each other. Adhi, adhi idhariki koda anukolanga adhi, idharne uplifting ka adhi. Idharne koda bandhamura accepette de tappa, idhariki koda uplifting ka adhi. Idharike uplifting ekoda upnanta hai, adhi prayamaroopanga ondali. Me and my family and adhi, adhi boundary for love kin ondakoda. It should be ద సెంటర్ ఫర్ ది సోర్స్ ఆఫ్ లవ్ విచ్ రేడియేట్స్ ఆల్ బౌండరీ ఫర్ లవ్ అని కాకుండా ఇప్పుడు దీపం ఉందనుకోండి దీపకాంతి దీపానికి పరిమితమై ఉండదు మొత్తం అంతటా వ్యాపిస్తుంది ఆ విధంగా కుటుంబంలో ఉంటూ కూడా సర్వమును ప్రేమించే విధంగా శ్రీరామకృష్ణుల వారు అలాంటి మహాత్ములు గృహస్థుగా ఉన్నప్పటికీ ఆ గృహస్థ గృహస్థ అనే సైకలాజికల్ బ్యారియర్ ఆ కాంపౌండ్ వాళ్ళ మానసికమైనటువంటి గోడలను దాటి సకల జగత్తును కూడా ఆత్మరూపంగా ప్రేమించగలగడం అనేది అది పూర్ణత్వం ఆ పూర్ణత్వమును మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది అయితే మనం ఏం చేస్తామంటే పూర్ణత్వాన్ని గురించి తెలుసుకుని దాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి బదులుగా రోజు పొద్దున్నోసారి మధ్యాహ్నం ఒకసారి సాయంకాలంసారి గుర్తొచ్చినప్పుడల్లా పూర్ణమదహ అని శ్లోకం చదివేసి ఊరుకుంటుంది విషయాన్ని మానవుల్లో ఎలా ఉంటాయి గుర్తు వచ్చినప్పుడల్లా పూర్ణమదహాన్ని చదివే పూర్ణ నమద పూర్ణమిదం చదివేస్తూ చదివేసి చేతులు పెరిగేస్తూ ఇస్ నాట్ లైక్ దాట్ ఊరికే పూర్ణమదహ అంటే ఉపయోగమై ఉంది ఎన్నిసార్లు పూర్ణమదహ అన్నాడని కాదుగా పాయింట్ ఎంతటి పూర్ణత్వాన్ని అనుభవానికి తెచ్చుకోగలేదు కాబట్టి పూర్ణం అంటే అర్థం అది దేని నుండి విడిపోనిది సర్వమును వ్యాపించి ఉండేది ఆ పదం మీద కొద్ది వ్యా కొంత వ్యాకరణం కర్ నిష్టాచర్తరి ద్రష్టవ్యా అది పూరయతి అనే ధాతువు మీద నిష్ఠ అంటే తక్తవతూ నిష్ట అని పాణి యొక్క సంజ్ఞా సూత్రం క్త అనే ప్రత్యయం లైక క్రొత తాలో కాపోతుంది తా మిగుతుంది కృత గత భోక్త అంటే భుజించబడినది అవన్నీ తప్రతయాలు సో ఇది తప్రత్యయం మీకు యథార్థంగా పెడితే పూర్త ఉండాలి పూర్త అని కానీ తాబోదులు నాని పాణిని నిపాత చేశారు దాన్ని నిపాత అంట నిత అంటే సూత్రాల యొక్క ప్రక్రియ ప్రకారంగా రావాల్సిన రూపం కాకుండా ఈ రూపాన్ని ఈ విధంగా మీరు స్వీకరించండి అని పాణిని నిర్దేశిస్తారు ఒక మ్యాండేట్ కింద నిర్దేశిస్తారు దీన్ని సూత్రాలు అప్లై చేసి డిరైవ్ చేసే ప్రయత్నం మీరు చేయవద్దు అలా డిరైవ్ చేస్తే రాదు అలాగా పూర్ణ రాదు పూర్త వస్తుంది పూర్తానే పదం కూడా ఉంది సో కానీ ఇక్కడ నిపాత చేసినారు పూర్ణ అది అప్రత్యాయాంతంగా స్వీకరించమన్నారు అక్కడ తా కనపడదు ఇప్పుడు నా కనపడదు అయినా కూడా తప్రత్యాయాంతంగానే స్వీకరించండి అని ఆయన యొక్క ఆదేశం ఒక మ్యాండేట్ అయితే తా అనే ప్రత్యయానికి అర్థాలు ఉంటాయి ఇక్కడ కర్తరి కర్త అనే అర్థంలో తప్రత్యయంగా మీరు తీసుకోవాలి కాబట్టి పూర్ణ అంటే పూరించునది వ్యాపించునది అని అర్థం కర్త కదా పూజించుట ఏదో పూరించుట అనే పని చేసేది వ్యాపించుట అనే పనిని చేసేది అనే అర్థం అలాగ కర్త అర్థంలో నిష్ఠాప్రత్యయంగా దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది పూర్ణం అంటే అర్థమైపోయింది ఇతి అధి పరోక్షాభిధాయరం బ్రహ్మా అధ అంటే సర్వ సకారాంతనపూంసకలింగశబ్దం అధశబ్దం సో అదిమ సో అది అధ అంటే ఇదం వేరు అధహ వేరు ఇదం అంటే ఎదురకుండా ఉండి దాన్ని ఇదం అంటారు ఎక్కడో దూరంగా ఉన్నదానని అధహ అని అంటారు నిజేతనే శంకర్లు పరోక్షాభిధాయి అది దూరంగా ఉండాలి మన కంటికి కనపడుతూ ఉన్నట్టు అది దూరంగా ఉండాలి అప్పుడే ఆ అదహ అనే పదం వాడతారు కాబట్టి ఆ పరబ్రహ్మ వీడికి పరబ్రహ్మ ఇంకా అనుభవానికి రాలేదు వీడికి అనుభవానికి వస్తున్నదేమిటి జగత్తు జగత్ అనుభవానికి వస్తుంది పరబ్రహ్మ అనుభవానికి రాలేదు కాబట్టి ఆ పరబ్రహ్మ ఇంకా పరోక్షమే ఆ విధంగా అక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు సో ఆ పరబ్రహ్మ పూర్ణమే ఆ పరబ్రహ్మ అంటే ఆ ఎప్పుడైతే అనేశారో పరోక్షంగా ఉంది అని అర్థం కాబట్టి పరోక్షంగా ఉండేటువంటి ఆ పరబ్రహ్మ తత్పరం బ్రహ్మ ఇర్థ ఆ పరంబ్రహ్మ అది పూర్ణము అంటే సర్వము వ్యాపించి ఉండునది తపూర్ణం ఆకాశవ్యాపీ నిరంతరం నిరుపాధి ఆ పరమాత్మ తరబ్రహ్మ సంపూర్ణం అంటే సర్వమును పూరించునది అనగా సర్వమును వ్యాపించునది సర్వమును పూరించునది అంటే సర్వమును నిండుగా చేయునది ఇప్పుడు కొండ నిండుగా ఉంది నిండుగా ఉంటే దాంట్లో నీళ్లు పోసారని అలా కాదు కొండ నిండుగా ఉంది ఇప్పుడు కొండ ఉందనుకో నిండుగా ఉందిగా ఇక్కడ సపోజ్ పైన రిమ్ ఉంది రిమ్ ఈ పొట్టకి మధ్యలో గ్యాప్ ఉందా లేదుగా ఎక్కడ గ్యాపులు లేకుండా నిండుగా ఉందిగా దేని చేత నిండుగా ఉంది మట్టి చేత నిండుగా ఉంది కాబట్టి మట్టి అంతటా నిండి ఉంది కదా అదనమాట పూర్ణం అంటే కాబట్టి ఆ పరబ్రహ్మ ఈ సకల జగత్తునందు నిండి ఉన్నాడు అని అభిప్రాయం తత్పూర్ణం పూర్ణం అంటే ఆకాశవత్ యాపి ఆకాశము వ్యాపించున్నది అనే పూజించున్నది అంటే వ్యాపించున్నది అంచేతనే నిరంతరం నిరంతరం అంటే గ్యాప్స్ ఉండవు ఇప్పుడు సపోజ్ పరబ్రహ్మ ఇక్కడ ఉన్నాడనుకోండి అక్కడ లేడనుకోండి మళ్ళీ అక్కడ ఉన్నాడనుకోండి గ్యాప్ వచ్చేసింది కదా పరబ్రహ్మ వైకుంఠంలో ఉన్నాడనుకోండి మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు పరబ్రహ్మ ఎక్కడున్నాడా లేడా వైకుంఠంలో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడా ఇక్కడ లేడు మరి ఎక్కడ ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు లేదా కాశీలో ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడు మరి మధ్యలో మధ్యలో ఎవరివ ఉన్నాయి స్వర్గలోకం ఉంది గోలోకం ఉంది కైలాసం కూడా ఉంది ఎక్కడో కార్నర్లో ఇవన్నీ ఉన్నాయి అంటే గ్యాప్ వచ్చేసింది అలా కాకుండా ఆదియందు పరబ్రహ్మయే అంతమునందు పరబ్రహ్మయే మధ్యమునందు పరబ్రహ్మయ్యే అంటే మీరంటారు నో గ్యాప్స్ తర్వాత పూర్ణం అని ఎప్పుడైతే అన్నారో దాని ఎందు ఇంకా ఉపాధి ఉండదు ఉపాధి అంటే దగ్గరగా ఉండి ఉపా దగ్గరగా ఉండి ఆధి అంటే తన ధర్మములను ఆరోపించినట్లు చేసేది ఆ విధంగా మీరు ఒక ఉపాధి ఇప్పుడు కుండ ఇప్పుడు మట్టికి కుండ యొక్క వాల్యూమ్ మట్టికి వచ్చేసింది అనుకోండి అప్పుడు మట్టి సోపాధికమైపోతుంది కుండ యొక్క వాల్యూమ్ ఎంతో మట్టి యొక్క వాల్యూమ్ అంత కొండ ఎంతుందో మట్టి అంతే ఉంది అలా కొండ ధర్మాలన్నిటినీ మట్టి మీద మీరు ఆరోపిస్తే మట్టికి ఉపాధి వచ్చేసింది ఆ ఉపాధి ఎప్పుడైతే వచ్చేసిందో అది ఇంకా పూర్ణం అవదు అది అపూర్ణమైపోతుంది పరిచ్ఛన్నమైపోతుంది కాబట్టి పూర్ణముగా ఉండాలి అంటే ఉపాధి ఉండాలి నిరూపాధిక ఇప్పుడు పరమాత్మ పరోక్షంగా ఉన్నాడు అధహ పరమాత్మ పరోక్షంగా ఉన్నాడు పరోక్షాభిధారి సర్వనామ కదా మళ్ళీ పూర్ణం ఇదమ్మని వస్తుంది ఇదమ్మంటే ఈ జగత్తు ఈ జగత్తు మన ముందు ఉన్నది కానీ పరిచ్ఛిన్నంగా ఉన్నది మన ముందు ఉంది అంటే పరిచ్ఛన్నమైంది కదా మీ కంటే భిన్నంగా ఉన్నది అదే పరిచ్ఛం మీరు వేరే ఉన్నారు అది వేరే ఉన్నది మీరున్న చోట జగత్తు లేదు జగత్తు ఉన్న చోట మీరు లేరు అదే ఒక పరిచ్ఛం మళ్ళీ పైగా ఆ జగత్తు కూడా తనలో తాను మొక్కల మొక్కల కింద విడిపోయి ఉన్నది అలా అనిపిస్తోంది కదా కాబట్టి ఎదురుకుండా ఉన్నదేమో మొక్కలు మొక్కలుగా భిన్నమై ఉన్నది పగిలిపోయి ఉన్నది తుకడా తొకడ తొకడా కింద ఉన్నది పూర్ణమేమో పరోక్షంగా ఉంది ఏమండి ప్రారంభం దీనికే అజ్ఞానము పూర్ణం పరోక్షంగా ఉండడం ఎదుర్కొండా ఉన్నది పరిచ్ఛిన్నంగా ఉండుట ఈ రెండు లక్షణాలు ఇది అజ్ఞానము అని పేరు ఇంకా మీకు స్థూలంగా చెప్పాను భాష్యకారులు ఇంకా వ్యాఖ్యానం చేస్తారు ఎందుకంటే దీంట్లో ఇబ్బంది ఏమిటంటే పూర్ణము వాస్తవంగా పరోక్షంగా ఉంటే అది పూర్ణమే కాజాల ఎందుకంటే ఎదుర్కొండా ఉన్నది పూర్ణం కా పూర్ణం ఎక్కడుంది అది పరోక్షంగా ఉంది అని అంటే ఎక్కడో మీకు కనపడకుండా ఎక్కడో దూరంగా ఉంది పూర్ణము మీకు కనపడేది పూర్ణం మీకు కనపడేది అది కాదు అన్నప్పుడు అది పూర్ణమవుతుందా పూర్ణం కాదు కాబట్టి పూర్ణమై ఉండి పరోక్షము అంటే అజ్ఞానం ఎదురుకుండా ఉన్నది పరిచ్ఛిన్నము ముక్కలు ముక్కలుగా ఉంది కానీ పూర్ణము అంటే అది అజ్ఞానమే పూర్ణమై ఉండి పరిచ్ఛిన్నంగా ఉండడము అజ్ఞానమే కాబట్టి పూర్ణమైన తత్వము నందు పరోక్షత్వం ఒకవైపున పరిచ్ఛిన్నత్వం మరోవైపున ఆరోపించుతా అనేది ఇది అజ్ఞానం యొక్క లక్షణం ఓకే మీకు సూచనగా చెప్పాను భాష్యకారులు ఇంకా దాన్ని వివరంగా చెప్తారు ఇంజంటే పూర్ణమని ఏదైతే అన్నారో అది పరోక్షంగా ఉండడము సంభవం కాదు పరిచ్ఛిన్నంగా ఉండడం కూడా సంభవం కాదు పరోక్షంగా ఉంది అంటే దాని పూర్ణత్వానికి లోటే పరిచ్ఛిన్నంగా ఉందంటే పూర్ణం కానే కాదు పూర్ణం అంటున్నారు అంటే అది పరోక్షం కాకూడదు పరిచ్ఛిన్నం కాకూడదు తదేవా ఇదం అది పూర్ణమిదం సో తదేవా ఆ పరోక్షంగా ఉన్న ఆ పరబ్రహ్మయే అదే పూర్ణం కదా ఇదం ఇది ఇదం అంటే ఇది ఇది అంటే ఏమిటండి ఇది అంటే సోపాధికం నామరూపస్థం వ్యవహారాపన్నం అది ఇది అంటే ఇప్పుడు కూడా ఇది అంటే ఇదిని గురించి బాగా తెలుసుకోవాలి ఇదం శరీరం కొంత ఇది ఇది శరీరము దీనికి క్షేత్రం అని పేరు దీన్ని తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అనేసి పారిపోతే అక్కడి నుంచి ఆ శ్లోకం నుంచి మీకేం మిగిలింది దాంట్లో సో అలా దాంట్లో తెలుసుకోవాల్సిందంతా అక్కడే ఉంది పైగా క్షేత్రజ్ఞించాపి మాం విద్ధి ఆ క్షర్వక్షేత్రు భారత సర్వక్షేత్రముల ఒకే క్షేత్రజ్ఞుడు ఉంటాడు ఓ సమస్య ఒక ఒక ఇబ్బంది రెండో ఇబ్బంది ఏమిటి ఆ క్షేత్రజ్ఞుడు కాస్తే ఈశ్వరుడే కూర్చుంటాడు ఇంకో ఇబ్బంది ద్వైతులని దీన్ని పరిష్కారం చేయమనండి వాళ్ళని చూస్తాను నా చెవిచ్చేస్తా పరిష్కారం చేయమనండి దీన్ని క్షేత్రాలన్నిటి ఎందు ఒకే క్షేత్రజ్ఞుడు ఉంటాడు సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞాన్ కాదు సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం ఒకే క్షే అన్ని బల్బుల్లో ఒకే ఎలక్ట్రిసిటీ ఉన్నట్టుగా సర్వక్షేత్రములైన ఒకే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు ఎలాగ దీన్ని సెటిల్ చేయ నేను ఎలా చేస్తాను పైగా ఆ క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు మా ఈశ్వరుడు కదా వాడు ఈశ్వరుడు ఇది ఎలా చేస్తారు సది ఏమన్నారు ఎలా చేస్తారో నాకైతే అర్తుపట్టదు సో కాబట్టి ఇదమ్మంటే ఏమిటో బాగా తెలుసుకోవాలి ఇదమ్మని అంటున్నారంటే కంటితో చూసి అంటున్నారనమాట కంటితో మీ కంటికి అప్పుడే కలబడిపోయింది అది అంటే నామరూపాలు వచ్చి అప్పుడే ఓ రూపం వచ్చేసి ఓ పేరు కూడా పెట్టేశారు అప్పుడే కానీ నామరూపాపన్నం నామరూపస్థం నామరూపముల ఎందు ఉన్నది అంటే నామరూపములు ఎందు ఉన్నది అంటే నామరూపముల ఉపాధి గలది అని అర్థం నామరూపముల యొక్క ఉపాధి అప్పుడే దానికి వచ్చేసింది అంటే అర్థం ఏంటి ఒక నామాన్ని ఒక రూపాన్ని మీరు ఎప్పుడైతే పెట్టేశారో ఆ నామరూప ధర్మాలని ఆ పూర్ణ నెత్తి మీద అప్పుడే మీరు కూర్చోబెట్టేశారు అప్పుడే ఇంకా అది పూర్ణమయ్య అవ్వదు ఇంకా అదేం పూర్ణమవుతుంది కాబట్టి నామరూప నామరూపస్థం ఆ నామరూప ధర్మాలని దాని ఎందు మీరు ఎప్పుడైతే ఆరోపించారో ఆ నామరూపములే దానికి ఉపాధి అయి కూర్చుంటారు సోపాధికం ఉపాధి ధర్మములతో కూడినది నామరూపములతోటి కూడినది ఉపాధితోటి ఎండిపోయింది ఇంకా వ్యవహారాపన్నం వ్యవహారాపన్నం అంటే ఏదో ఇచ్చిపుచ్చుకోవడాలు క్రయ విక్రయాలు అని మీరు అలా అనుకోవద్దు అంత దూరం వెళ్ళిపోవద్దు అవన్నీ వస్తాయి అవన్నీ అలాగూ వస్తాయి వ్యవహారం ఉంటాయి ఇక్కడ వ్యవహారాపరణం అంటే వ్యవహారమునకు అర్హమైనది వ్యవహారమును పొంది ఉన్నది అంటే అర్థం చాలా బాగా రాశారు టీకాకారులు శబ్ద అంటే అర్థం ఏంటి అది రూపం గలది దాన్ని మీరు మనస్సుతో భావన చేయగలుగుతారు You can make it an object of a thought. That is... oh thought lho dannhi youязne jhara fiqsk ce skal guta. In buddhita activities lhannhi ya kelses kundga. Buddhi loo shall gay sakuyon, teman ndai? tqavaäta dannhi kou hineru pech ashstha. Ah payru pechid vente nri. Eh? So, nāmaru ukraaparlandHini. Upanapalli ina owurun, so, ouurl hoerente sura so, swamundarhi. అప్పనపల్లిలో వెంకటేశ్వర స్వామికి తిరుపతి వెంకటేశ్వర స్వామికి అప్పటి తిరుపతిలో కూడా ఉన్నాడు కదా వెంకటేశ్వర స్వామి అంటే చూడండి అప్పనపల్లిలో వెంకటేశ్వర స్వామి డిఫరెంట్ ఈజ్ నాట్ ది సేమ్ యాజ్ తిరుపతి అప్పనపల్లి హ్యాజ్ ఇట్ సో స్పెషాలిటీ దానికి ఒక స్థలపురాడ ఉంది అక్కడ అక్కడ గరుత్మంతుడికి ఒక శాపం ఒకటి వచ్చింది ఆ శాపాన్ని ఆయన వదిలించుకోలేక వెంకటేశ్వర స్వామి కాలు కొట్టుకున్నాను నాకు ఈ శాపాన్ని వదులుచు సరే అయితే నేను అప్పనపల్లిలో వెలిసి నీ శాపాన్ని వదులుస్తాను అని ఆయన వరం ఇచ్చి అప్పనపల్లిలో వెలిశాడు అప్పనపల్లిలో వెలిసినప్పుడు తిరుపతిలో లాగా వెలవడానికి కుదరదు బాల బాలాజీగా వెలిశాడు చూసారా మామూలు తిరుపతిలో అయితే ఫుల్ ఫుల్ గ్రోన్ బాలాజీ మామూలు రెగ్యులర్ మిడిల్ ఏజ్ బాలాజీ ఏదో వెళ్ళాల్సి ఉంటుంది అదే అప్పనపల్లిలో మటుకు బాల బాలాజీ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ వర్ణనంతా మీ బుద్ధికి వచ్చిందా లేదా అర్థమైందా లేదండి అర్థం కాలేదా నేను చెప్పగలిగాను అంటే శబ్ద గోచరమే అర్థమైంది అంటే ప్రత్యయ గోచరము దీనే వ్యవహారాపన్నం అంటారు వ్యవహారాపన్నం వ్యవహారంలో పడిపోతుందంటారు వ్యవహారం అంటే ఇంతే శబ్దప్రత్యయ గోచరం ఎప్పుడైతే నామరూపాలు పెట్టేసి ఉపాధిని పెట్టేశారో వ్యవహారాపన్నం అయిపోతుంది ఇదం అది ఇదం ఈ ఇదము కూడా పూర్ణమే అది ఎలాగండి ఇదం పూర్ణం ఎలా అవుతుంది అంటే చూడండి ఇదం మీరు ఉపాధిని బట్టి చూస్తే దానికి ఓ రూపం ఉండి ఓ నామం ఉండి వ్యవహారంలో భాగం అయిపోయి కానీ మీరు కొంచెం వివేకంతో ఉపాధిని సపరేట్ చేయగలిగితే ఆ రూపంలో దాగి ఉన్న స్వరూపాన్ని మీరు చూడగలిగితే ఇప్పుడు నెక్లెస్లో నెక్లెస్ని కాకుండా బంగారాన్ని కర్ణాభరణంలో కర్ణాభరణం కాకుండా బంగారాన్ని అంటే ఆ చూస్తారు రూపం తెలుస్తూ ఉంటుంది దీన్ని ఇంగ్లీష్లో మాట్లాడతాను సి ఇన్ అండ్ త్రూ ద నేమ్ అండ్ ఫామ్ సి ఇన్ అండ్ త్రూ ద నేమ్ అండ్ ఫామ్ ఓ అన్నారు జనాలకి ఊరికే కళ్ళప్ప నుంచి స్థూలంగా చూడడమే తెలియను కానీ సూక్ష్మమైన తత్వాన్ని దర్శించటం ఎరగరు అని అన్నాడు కాబట్టి మీరు లోకంలో నామరూపాలను చూడడం కాదు నామరూపాలను చూడడం కాదు నామరూపాల వెనక ఉండే తత్వాన్ని చూడాలి ఇప్పుడు ఇప్పుడు రాముడు దేవాలయానికి వెళ్ళారు రాముడు రాముడు అంటే ఎవరండి సీతమ్మ మొగుడు దశరథుడు కొడుకు అలాగా అంతేనా చూస్తాం అంతేనా చూడటం కాదు మూర్తి భవించిన ధర్మము ధర్మస్వరూపుడు త్యాగమూర్తి ఆత్మజ్ఞాన సంపన్నుడు ఏమండి సాక్షాత్తు సర్వ జగద్వ్యాపకుడైన ఆ పరమాత్మ అని చూశారనుకోండి రాముణ్ణి ఏమండి మళ్ళీ కృష్ణదేవాలయానికి వెళ్ళారు అక్కడ కృష్ణుడంటే రాసలీల గోపికలు అక్కడితో సరిపెట్టకుండగా మీరు తత్వాన్ని చూశారనుకోండి అప్పుడు ఆ తత్వాన్ని ఎలా ఆయన సాక్షాత్తు పరబ్రహ్మయే అని చూస్తారు ఏమండి ఇప్పుడు శివాలయానికి వెళ్ళారనుకోండి శివుడంటే ఏదో కామదహనం చేశాడు లేకపోతే కైలాసంలో ఉన్నాడు విష్ణువుకి అప్పునుంటూ అని అలా కాదు శివుడంటే సాక్షాత్తో ఆ పరబ్రహ్మయే అని అలా చూశారనుకోండి అప్పుడు ఏమైపోతుంది సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం అన్నట్టుగా సర్వదేవాలయేషు ఏకం దేవము అవుతుంది అంటే ఈ నామరూపాలు అడ్డు రాలేదు ఈ నామరూపాలు ఆ ఏకత్వానికి అడ్డు రాలేదు నామరూపముల యొక్క బహుత్వము ఆ తత్వమునందు బహుత్వాన్ని తీసుకురాలేకపోయింది ఆ రకంగా మీరు చూడాలి ఆ రకంగా మీరు చూస్తే రూపముల ఎందు నిండి ఉన్న స్వరూపాన్ని మీరు చూస్తే అప్పుడు ఆ స్వరూప దృష్ట్యా ఇది కూడా పూర్ణమే అర్థమైందండి పూర్ణం ఇదే స్వరూప దృష్ట్యా నామరూప దృష్ట్యా పూర్ణం అవుతుందండి మీరు ఎంతసేపటికి నామరూపాలను పట్టుకునే సాగదిస్తే మీరు కాంట్రడిక్షన్లో పడిపోతారు వైరుధ్యాలలో పడిపోతారు స్వరూప దృష్ట్యానే పూర్ణత్వం అనేది సిద్ధిస్తుంది కాబట్టి ఆ స్వరూపాన్ని చూడాల్సి ఉంటుంది మంచితనే శంకరులు అంటారు పూర్ణం స్వేన రూపేణ పరమాత్మనాప్యేవా ఇది కూడా స్వేన రూపేణ అంటే उपाधि की अतीतम स्वरूपेत निरूपाधिकन अर्थम स्वेन रूपा अंत उपाधि अंत नाम अतीत में पवाली अलाइए अभी परमात्मे अभी स्वरूप सो आ स्वरूप दृष्टिया इधर व्यापक व्याेमे इन इधर ना तो चूँग అంతే మరి నా దృష్టి మీరు దాన్ని ఒక ఓపెన్ తో స్వీకరించాల్సి ఉంటుంది నేను ఒకప్పుడు నదీ స్నానాలు చేస్తూ ఉండేవండి గోదావరిలో స్నానం చేశాను ఏమండి తర్వాత ఏమో కావేరీలో చేశాను గంగాలో చేశాను ఈ రకంగా లెక్కలు వేసుకుంటూ చేస్తూ ఏమండి అప్పుడు ఒకసారి నాకు అనిపించింది ఆపో దేవత అంటే ఇంకా మళ్ళీ ఇన్ని భేదాలు మనం ఎందుకు పెట్టుకోవడం ఆపో దేవత అంటే ఇట్ ఈజ్ ఎ షిఫ్ట్ ఆ షిఫ్ట్ వచ్చేసింది ఒకసారి ఆ షిఫ్ట్ వచ్చేసిన తర్వాత బాత్రూంలో స్నానం చేసిన దానికి గంగాలలో స్నానం చేసిన దానికి ఇంకా తేడా ఏమైనా ఆ షిఫ్ట్ వచ్చేసింది ఆపోదేవత ఇంచేత నాకు డెలవేర్ రివర్ చూస్తూ నాకు మహా ప్రీతి గంగని దర్శిని ఆనందం కలుగుతుంది డెలవేర్ డెలవేర్ మామూలుగా న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగ ఆశ్రమానికి వెళ్తూ ఉంటే డెలవేర్ వాటర్ గ్యాప్ అని కనపడుతుంది అంటే డెలవేర్ రివరు ఆ రివర్ని ఆనుకుని వాటర్ గ్యాప్ అని చిన్న టౌన్ వాటర్ గ్యాప్ రెండు పర్వతాల మధ్యలోంచి ప్రవహిస్తూ అది వాటర్ గ్యాప్ నిజంగా వాటర్ గ్యాపే అది అక్కడ ఆగి చూస్తే ఇటువైపు అంత పర్వతాలు ఇటువైపుంతా మధ్యలో సందు ఉంటుంది ఆ సందులో వెళ్తూ ఉంటుంది రివర్ దాని మీద ఓ బ్రిడ్జి ఆ బ్రిడ్జి మీద మనం ఉంటాం నిజంగా వాటర్ గ్యాపే గంగానదిని చూసినంత పుణ్యం కాబట్టి మిస్సి సిపి అది గంగానది లాంటిదే అది పవిత్రమైన నదే సెన్ఎస్సీ నేను ఏదో అల్బామా వెళ్ళినప్పుడు ఆ టెన్నస్సీ రివర్ చూడాలా ఏసారి అంటే అది ఎక్కడో దూరంగా ఉన్నాయి పర్వాలేదు దూరంగా ఉంటానేమి పదా అని ఎవరినో కృషి చేసి టెన్ఎస్సీ రివర్ చూసి అన్ని రివర్స్ గంగారు అన్ని పరమేశ్వరుని యొక్క పాదపత్మముల నుండి పుట్టినవే అన్ని రివర్స్ అపో ఈజిప్ట్ పోయారు అక్కడ నైలు నదిని చూసి అది గంగ ఇంకా ఆపో దేవత ఒక షిఫ్ట్ అంతే అప్పుడు ఏమైపోయింది గంగ వేరు గోదావరి వేరు అంటే ఏదీ పూర్ణం కాలేదు ఆపోదేవత అంటే చూడండి అక్కడికక్కడికి పూర్ణత్వం వచ్చేసింది అందుకే మీకు దృష్టాంతం కోసం చెప్పాను నేనేదో గొప్పని చెప్పానని కాదు దృష్టాంతం కోసం చెప్పాను కాబట్టి మీరు ఆ స్వరూ రూపాన్ని చూసి బ్రేక్ పడిపోతే పడిపోతే మీకు ఏదీ పూర్ణం కాదు రూపాన్ని చూసి బ్రేక్ పడిపోతే ఏది కోరు అన్నీ వైరుధ్యాలలో పడిపోతారు సో వైరుధ్యంలో అంటే కాంట్రడిక్షన్స్ ఎవరు మాట్లాడ్డో అందరూ అలా ఊరుకుని ఉంటారు ది రైజ్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ రేస్ చేస్తే యూ విల్ బీ పుట్టు లాట్ ఆఫ్ డిఫికల్టీ నాకెప్పటికీ గుర్తు ఒక సూచన కింద అనిపిస్తుంది ఒకసారి కొంచెం స్వామిజీతో ఎక్కడికో సత్సంగానికి వెళ్ళాను నేను ఇక్కడ పెన్సిల్వేనియాలోనే సత్సంగానికి వెళ్ళాను నాతో పాటు ఆయనతో పాటు నేను వెళ్ళాను జనరల్గా ఆయన వెళ్ళినప్పుడు నేను వెళ్ళను నేను ఎందుకంటే మేము వేర్వేరు దారులలో పోతాం ఇద్దరు వెళ్ళి ఒకే చోట కూర్చోవడం అన్నది జనరల్గా జరగదు అన్లెస్ నేను ఏ వెరీ స్పెషల్ ఐకేషన్ నేను ఆ గృహస్థ అడిగితే రాలని కూడా చెప్పా ఆయన వెళ్తూ వెళ్తూ దారిలో కనబడ్డాను నేను ఏమో నువ్వు ఎక్కడికైనా సత్సంగానికి వెళ్తున్నావు ఏదైనా పనుందానికి ఇక్కడ అడిగిన ఎనభై ఏళ్ళని ఫ్రీగానే ఉన్నానంటే సత్సంగానికి పోదంటే వెళ్ళాను ఆ సత్సంగంలో యంగ్ మ్యాన్ స్వామీజీని ప్రశ్న అడిగాడు ఏమని అడిగాడంటే గణేష్ మహారాజు స్టోరీ ఉంది కదా ఆ ఏనుగు తలకాయిని కట్ చేసి ఉత్తరం వైపు పడుకున్న ఏనుగు తలకాయిని కట్ చేసి ఇక్కడ కట్ చేసిన శిరస్సుకి అతికించారని చెప్పారు అంతా బానే ఉంది శ్రీ పార్వతీదేవి కొడుకు లభించాడు శివుడికి కొడుకు లభించాడు ఆ కొడుకు గణేషుడయ్యాడు దేవతలందరూ పూజ చేసి తమ విఘ్నాలను పోగొట్టుకున్నారు అంతా బానే ఉంది ఆ ఏనుగు మాట ఏమిటి అని అడిగాడు నాకు ఇంతకాలం నుంచి గణేష్ గణేష్ శ్రీ గణేష్ నేను యాభై నుంచి అంటున్నాను కానీ ఆ ఏనుగు మాట నాకు తోచందలేదు వాడు ప్రశ్న అడిగాడు అప్పుడు ఎంగకేళ్ళు కొట్టాడు నాకు అనిపించింది అబ్బాయి ఎంత బుద్ధివంతుడు రాదు అని ఎందుకంటే అంత సూక్ష్మంగా చూశాడు నాకు తోచలేదు తట్టలేదంట ఇట్ డి నాట్ అక్కర్ తుమి తుమ్మాయ్ అది ఏను కట్ చేసి పట్టుకొచ్చి దీనికి పెట్టారు కదా అది వటపోత ఎలిఫెంట్ మీరు ఇది లాభమే చూసుకుంటున్నారు కానీ ఆ ఎలిఫెంట్ మాట ఏంటి అని అడిగాడు మాస్కి వస్తే అప్పుడు పూజ స్వామీజీ It is a very unfortunate story. Leave it alone in Japan. That's why I am not going to tell you. Unfortunate story is not a good one. Unfortunate is not an English word. I have to no say that I am not a English word. I have to say that I am not a good one. That's why I am not a good one. అలాగ మితిమేత కూడా పెట్టుకోకుండా చాలా డిప్లొమాటిక్గా అన్ఫార్చునేట్ స్టోరీ అని అన్నారు కాబట్టి ఎందుకు చెప్పానంటే ఇది వైరుధ్యాల్లో పడిపోతారు మీరు మీరు రూపాన్నే పట్టుకుని ఉంటే వైరుధ్యంలో పడిపోతారు స్వరూపాన్ని పట్టుకుంటే పైకి వెళ్ళిపోతారు స్వరూపం ఏమిటో తెలుసినా ఈ రూపం గురించి మీరు చెంత చేయకండి ఈ రూపం కూడా అలా పక్కన పెట్టండి రూపాల గురించి చెంత చేయకండి స్వరూపం ఏమిటి గణేష్ అంటే ఏమిటో తెలుసిన సకల ప్రాణి గణముల ఎందు వ్యాపించి ఉండే ఆ అంతర్యామి ఇప్పుడు చెప్పండి వేరారు యూ నా అంటే అంతర్యామి ఈషా వాస్యమిదం సర్వం సకల ప్రాణులు గణములుగా ఉంటాయి ఆ గణములుగా ఉండే సకల ప్రాణుల ఎందు అంతర్యామిగా ఉండి సర్వమును శాసించువాడు గణేషుడు శ్రీ గణేశాయనమ మరి ఆ కథ ఏంటంటే కథ అన్ఫార్చునేట్ స్టోరీ అని చెప్పారు కదా ఇంకా ఆ కథ గురించి నువ్వు అడగద్దు నేను ఏదో స్టోరీ వన్ స్టోరీస్ కాంట్రడిక్షన్ ఉన్న స్టోరీ దాంట్లో సింబాలిజం లేదు సందేశము లేదు వైఆర్ యూ హోల్డింగ్ ఆన్ టు దట్ స్టోరీ లీమిటే వన్ బదర్ దట్ స్టోరీ గో టు ది స్వరూపా రూపం నుంచి స్వరూపానికి వెళ్ళాలి లేకపోతే వైరుధ్యాల్లో పడుకుంటారు ఇప్పుడు మీరందరూ పెద్దలు మీరు నాకు సలహా చెప్పండి ఎక్కడైనా ఒక ధర్మ సమ్మేళన్ అనేది ఒకదాన్ని చేసి నన్ను బలవంతంగా తీసుకెళ్ళి మైకి ముందు పెట్టారనుకోండి అప్పుడు నేను ఈ ధోరణిలో మీరు రూపాన్నించి స్వరూపానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి లేకపోతే మీరు కాంట్రాక్షన్స్ లో పడే ప్రమాదం ఉంటుంది అని నేను చెప్పచ్చంటారా హౌడీఫీ ఏమంటారు చెప్పచ్చా చెప్పాలంటే మొత్తానికి కొంచెం ఓపెన్ మైండ్గా విన్నట్లయితే రూపం నుంచి స్వరూపానికి వెళ్లాల్సి ఉంటుంది మనం దీన్నంతనే ఇలాగా ముక్కలు ముక్కలు కింద చేసుకుని చూడకూడదు ఇదం ఇదం ఇదం అంటే పరిచ్ఛిన్నం అలా ముక్కలు ముక్కల కింద చూడడం మానేవయాయి వాటికి ఈ ఇదం అంతా కూడా వ్యాపించి ఉండి అంతా నిండి ఉన్న దాన్ని చూడడం ప్రారంభించబోయే టు ది ఎక్స్టెంట్ దట్ యు ఆర్ ఏల్ టు డిక్లేర్ ఇదం పూర్ణం ఇదం పూర్ణం అని డిక్లేర్ చేయాలి ఎలా డిక్లేర్ చేస్తారు ఇదం పూర్ణం అని వీడు వేరు వాడు వేరు వీడు వేరు పశువు వేరు పక్షి కా గోదావరి కావేరు వేరు హిమాలయాలు వేరు వింధ్య వేరు Uh, how are you going to make it Purnam? You can never make it Purnam. But you can make it Purnam also. But, where is Nāmarūpālannu getti ka patukun te veru? A Nāmarūpālannu upādhulga mārches <Sessly> te veru? Upādhulga mārches te van te eviti? A Nāmarūpālapun te dharmane, isvacche ātātvam medha petetam, haro pinjeetam. Adhi? Upādhika mārches te van te, adhi? అలాగ నువ్వు ఉపాధి చేసి పెట్టేస్తే ఇదం పూర్ణం ఎందుకు అవుతుంది ఇదం ఎప్పుడు పరిచ్ఛిన్నంగానే మిగులు ఉంటుంది కానీ మరి చుగతే ఉంటుందంటే ఇదం పూర్ణం అంటే నామరూపములకు అతీతమైన నిరుపాధిక స్వరూపంలోకి మీరు వెళ్ళగలిగితే ఇది కూడా పూర్ణం మీకు ఈ సందర్భంలో ఇంకో మాట చెప్పాలి ఇప్పుడు సపోజ్ ఈ పూజ స్వామిజీ చెప్పి ఒక సంవత్సరాలు ఇప్పుడు ఇది ఇదం అన్నప్పుడు ఇవన్నీ భిన్న భిన్నములే అనుకోండి యథార్థంగా భిన్నములే అనుకోండి అంటే భేదమే సత్యం అనుకోండి అప్పుడు ప్రతీదీ అపూర్ణమే అవుతుంది ఎవ్రీథింగ్ ఈజ్ అపూర్ణ సో ఎనీ సింగిల్ థింగ్ ఈజ్ అపూర్ణ ఈ హిమాలయములో అన్నారనుకోండి అపూర్ణమే వింధ్య అన్నారనుకోండి అపూర్ణమే గంగా అన్నారనుకోండి అపూర్ణమే ఎందుకంటే గోదావరి ఉందిగా గోదావరి అంటే అపూర్ణమే సో గ్రహాల్లోకి వెళ్ళి గురువు ఉన్నారనుకోండి అపూర్ణమే శని ఉన్నాడుగా నక్షత్రాల్లోకి వెళ్ళి అశ్విని అంటే భరణి ఉందిగా అపూర్ణమే కాబట్టి మీరు ఏ రూపంగా తీసుకున్నా ప్రతిదీ అపూర్ణమే అయితే ఈ అపూర్ణములన్నిటినీ పోగేస్తే ఆ పోగు పూర్ణమవుతుందేమో అవదు అపూర్ణముల యొక్క సముదాయము అపూర్ణముగానే ఉంటుంది కాబట్టి అపూర్ణాలన్నింటినీ పోగేసి పూర్ణము అని ఇలాంటి అతి తెలిసేట్లు మీరు ప్రదర్శించవద్దు ఓ ద్వైతవాదు ఎందుకంటే మీకు అపూర్ణాలన్నీ పోగేస్తే పూర్ణం అవదు అపూర్ణాలన్నీ పోగేస్తే అపూర్ణంగానే మిధులు కదా రియల్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఇంకో రియల్ నెంబరే వస్తుంది ఫైనైట్ నెంబరే వస్తుంది తప్ప ఇన్ఫినిటీ అన్నిటికీ రాదు కాబట్టి ఇది పూర్ణము అంటే నామరూపములకు అతీతమైన స్వరూపాన్ని దర్శించగలిగితే మాత్రమే ఆ మాట చెల్లుబాటు అవుతుంది నా ఉపాధిపతి చిన్నేనా విశేషాత్మనా కాబట్టిది పూర్ణము అనేది ఉపాధిని పట్టుకుని ఆ ఉపాధి ధర్మములను సత్యములుగా భ్రమించి ఆ కారణంగా దాన్ని పరిచ్ఛిన్నం చేసి కూర్చోబెట్టి దానికి కిల్యభావాన్ని పెట్టేసి విశేషాత్మ అంటే కిల్యభావం కిల్యభావ సందర్భంలో శంకర్లు అదే పదాన్ని వాడారు విశేషాత్మ కిల్యభావ అనే ఎక్స్ప్రెషన్ వాడారు దాన్ని విశేషాత్మ చేసేయటం విశేషాత్మ అంటే ఏమిటి జీవాత్మ పరమాత్మ కాదు జీవాత్మ విశేషాత్మ అయిపోయాడు ఏమండి పుణ్యాత్మ మళ్ళీ జీవాత్మలోనే పుణ్యాత్ములైన జీవాత్మలు పాపాత్ములైన జీవాత్ములు మళ్ళీ ఫర్దర్ విశేషాత్మ పుణ్యాత్ములలో నిత్య పుణ్యాత్ములు అనిత్య పుణ్యాత్ములు నిత్య పుణ్య అలాగా చూస్తున్నారేమి అలాగ వెళ్ళలేదా మీరు ఎప్పుడూ ఎనిమిదో చర్చ ఉన్నాయి ఇప్పుడు గరుత్మంతుడు ఉన్నాడు ఈ గరుత్మంతుడు ఎప్పుడు వైకుంఠంలోనే ఉంటాడా ఎప్పుడు భూలోకానికి రాడా రాడు ఎందుకని నిత్య పుణ్యాత్ముడా పుణ్యం గచ్చే పోవడం రావడం వెళ్ళడం అలాంటిది ఏం ఉండదు నిత్య పుణ్యాత్ ఇప్పుడు వీడు స్వర్గానికి వెళ్ళే వెళ్ళాడనుకోండి పునః ఆగచ్చతి అనిత్యపుణ్యాత్ముడు విశేషాత్మ అయిపోయింది పాపాత్ముల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి పాపాత్మల్లో కూడా కేటగిరీలు ఉంటాయి సో ఇంక ఈ విశేషాత్మ భావాన్ని గురించి నన్ను ఏం చెప్పమంటాను అలాగే వీరు విశేషాత్మ కింద మొక్కలు చేసుకుంటూ కూర్చుంటే పూర్ణమిదం ఎలా అవుతుందండి ఆవాదు అది మానేసేయాలి You have to raise up all that.